సజీవ స్వరాలు ఈనాటి ధారావాహికలు అలనాటి శాస్త్రవేత్త డాక్టర్ సూర్య భగవంతం గారితో గతంలో రికార్డు చేసిన పరిచయ కార్యక్రమం వింటారు కృష్ణా జిల్లా అగిరిపల్లి గ్రామంలో పంతొమ్మిది సంవత్సరం అక్టోబర్ నెల పద్నాలుగో తేదీన సూర్య భగవంతం జన్మించారు ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం హైదరాబాద్ నిజాం కళాశాలలో డిగ్రీ బీఎస్సీ చదువు పూర్తి చేసి మద్రాస్ యూనివర్సిటీ నుండి బీఎస్సీ భౌతిక శాస్త్రంలో డిగ్రీని ప్రథమ శ్రేణిలో ప్రధముడుగా అందుకున్నారు ఈ సందర్భంగా అనేక మెడల్స్ ను అందుకున్న విద్యార్థిగా కలకత్తాలో సర్ సివి రామన్ దగ్గర రీసెర్చ్ స్కాలర్గా కూడా చేరారు ఈయన తన మేధో సంపత్తితో శాస్తీయ దృక్పథంతో ఆలోచనా సరళితో ప్రయోగశీలతతో సీవీ రామన్ అభిమానాన్ని చోరగొని ప్రిశిష్యులయ్యారు కళాశాల ప్రిన్సిపాల్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు దేశ రక్షణ శాఖలో అద్వితీయ సేవలు అందించిన ఘనత సూర్య భగవంతు గారికి దక్కింది పంతొమ్మిది వందల అరవైటో సంవత్సరం జూలైలో కేంద్ర ప్రభుత్వ సర్వీస్లో ప్రవేశించిన ప్రొఫెసర్ భగవంతం రక్షణ మంత్రికి సైంటిఫిక్ అడ్వైజర్గా నియమితులైనప్పటికీ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కు డైరెక్టర్ జనరల్గా కూడా వ్యవహరించారు డీఆర్డీఓకు నేతృత్వం వహించిన తొమ్మిది సంవత్సరాల వ్యవధిలో మిసైల్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంజిన్స్ అండర్ వాటర్ వెపన్స్ మొదలైన వాటికి అభివృద్ది దిశగా భౌతికంలో మూడు ప్రామాణిక గ్రంథాలను సిమిట్రీ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనే బృహత్తర గ్రంథ రచన చేసి అంతర్జాతీయ గారితో గతంలో రికార్డ్ చేసిన పరిచయ కార్యక్రమం नमस्कार इंटरने అభివృద్ధి వల్ల మనకు కావలసినటువంటి సౌకర్యాలు కలగడం ఇది అభివృద్ధి యొక్క ఉద్దేశం ఇప్పుడు అనేక దేశాల్లో అటువంటి అభివృద్ధి సాంకేతిక అభివృద్ధి వలన వైజ్ఞానిక సహాయం వల్ల జరిగి ఉండడం చేత ఇప్పుడు ఈ దేశాలు కూడా అటువంటి అభివృద్ధి చెందాలి ఆర్థిక అభివృద్ధి రావాలి దానికి సాంకేతికంగా సహాయం కావాలి వైజ్ఞానికం సహాయం చేయాలి అన్నటువంటి దృక్పథం అన్ని చోట్ల ఉన్నది అదే పద్ధతి అది లేకుండా వైజ్ఞానిక సహాయం లేకుండా ఆర్థిక అభివృద్ధి రాదు దేశాన్ని పాలించే వారిలో శాస్త్ర ఎక్కువగా ఉంటే బాగుంటుందంటారా లేక జనరల్ అడ్మినిస్ట్రేటర్స్ పాలకులుగా ఉంటే బాగుంటుందంటారా ఇది మామూలుగా శాస్త్రజ్ఞాన్ని తీసుకువెళ్లి వాళ్ళు చేయవలసిన పని కాకుండా అడ్మినిస్ట్రేషన్ లో దేశాన్ని పరిపాలించమని పెట్టగానే పది మందిలో తొమ్మిది మంది అటువంటి పని చేయలేరు దేశాన్ని పరిపాలించడం అనేది అడ్మినిస్ట్రేషన్ ఆ అడ్మినిస్ట్రేషన్ కు స్టేట్స్ గా ఉండాలి సర్వసామాన్యంగా అడ్మినిస్ట్రేటర్స్ ఉండాలి కానీ అందువల్ల వీటి శాస్త్రజ్ఞుడు ఇతన్ని దేశం పరిపాలించడానికి పనికిరాడు అని చెప్పడానికి వీల్లేదు అతని యొక్క శక్తిని గురించి నిజంగా బాగా శాస్త్రం తెలిసినటువంటి వాడు పరిపాలనా పద్ధతి కూడా తెలిసినటువంటి మనిషి దొరికితే అతన్ని పరిపాలనలో పెట్టచ్చు కానీ ఖచ్చితంగా శాస్త్రజ్ఞం ఉండకూడదు అని చెప్పడానికి వెళ్ళారు మరి ఇతర దేశాల్లో మీరు చాలా పర్యటించారు కదా విదేశాల్లో యువజనులు దేశాభివృద్ధికి ఎలా తోడ్పడుతున్నారు ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ప్రతి దేశంలోనూ దేశాభివృద్ధి అనేది యువజనులు వాళ్ళు నడుము కట్టుకుని మనం చేసే పనుల వలన మన దేశానికి అభివృద్ధి రావాలి అన్నటువంటి వాళ్ళకి నిశ్చయం మనసులో ఉంటేనే కానీ వాళ్ళు చేసే పని దేశానికి ఉపయోగించదు అనేక దేశాల్లో యువకులు అనేక మోస్తరుగా పనిచేస్తారు కానీ బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఆ వాతావరణం వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి వైజ్ఞానికులు వాళ్ళకు కల్పించేటటువంటి అవకాశాలు ఇవన్నీ చూస్తే యువకులకి మంచి దేశానికి సౌభాగ్యం కలుగు మనకి ఇక్కడ అవకాశం ఉన్నది మనం వైజ్ఞానికంగా అభివృద్ధి చెంది ఈ దేశానికి ఇండస్ట్రీస్ లో మనం సహాయం చేసి ఇండస్ట్రియల్ గ్రోత్ ఎకనామిక్ గ్రోత్ ఇవన్నీ కూడా ఇవ్వడానికి ముందంజ వెయ్యాలి అని యువకుల్లో ఉత్సాహం కనపడుతుంది ఇటువంటి ఉత్సాహం ఉంటేనే కాని దేశం పైకి రాదు ఇది చాలా అవసరం ఆ ఉత్సాహం కలుగుతేడానికి వాతావరణం ఉండాలి సరి వాతావరణం ఉండాలి మన దేశంలో శాస్త్ర యువజనులకు అందవలసినంతగా అందుతున్నదని మీరు నమ్ముతున్నారు ఇది మన దేశాన్ని గురించి అడిగారు మీరు ప్రశ్న కానీ సర్వసామాన్యంగా ప్రపంచంలో వెనకబడి ఉండి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందు చెందుతున్నటువంటి దేశాల అన్నిటికీ కూడా ఈ ప్రశ్న ముఖ్యమైనటువంటిది యువకులకి శాస్త్రజ్ఞానం సరిగా అందుతోందా లేదా అన్న ప్రశ్నకి ముందు ఎటువంటి శాస్త్రజ్ఞానం యువకులకు అందిస్తే దేశ సౌభాగ్యం మనం చేకూర్చుకోగలము అన్నటువంటిది ఒకటి ముందు పెద్దలకు తెలియాలి ఆ శాస్త్రజ్ఞానం ఇప్పుడు మన దేశంలో చెబుతున్నటువంటి శాస్త్రజ్ఞానం మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు అది వరకు బ్రిటిష్ వారి కింద ఉన్నటువంటి కాలేజెస్ అందులో ఎటువంటి శాస్త్రజ్ఞానం చెప్పారు ఎటువంటి విద్య నేర్పారు అదే మనం ఈ ఇరవై సంవత్సరాలు కూడా కొంచెం ఇంచుమించుగా కొద్ది మార్పులతో చెబుతున్నాం ఇది సరికాదు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన దృక్పథాలు వేరు అది వరకు బ్రిటిష్ గారు ఇక్కడ రాజ్యం చేస్తున్నప్పుడు వాళ్ళ దృక్పథాలు లేరు అందుచేత కంప్లీట్ గా మార్పు చేయవలసింది మనం చేయలేదు మీ ప్రశ్నకి కొంచెం ఇంచుమించుగాను సరి అయిన పద్ధతి కానీ సరి అయినటువంటి జ్ఞానం కానీ సరి అయినటువంటి రంగంలో చెప్పవలసిన విషయాలు కానీ మనము సరిగా చెప్పడం లేదని నా ఉద్దేశం తాము ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడిగా పనిచేశాక మన దేశంలోని ప్రస్తుత విద్యా విధానాన్ని గురించి మీ అభిప్రాయం ఏంటంటే చెప్తాను మన దేశంలో ప్రస్తుత విద్యా విధానం స్వతంత్రం వచ్చిన తరువాత ఏర్పడినటువంటి విద్యా విధానం కాదు మనం అది వరకే లేనప్పుడు మన కాలేజెస్ మన యూనివర్సిటీస్ అన్ని కూడా బ్రిటిష్ వారి యొక్క దుఃఖం ప్రకారం వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడం కోసం అనేవి వాళ్ళ మనసులో ఉన్నటువంటివి ఏవో వాళ్ళ రాజ్యం పరిపాలించడానికి రాజ్యానికి కావలసినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సివిల్ సర్వెంట్స్ ని బాగా శక్తివంతులుగా తయారు చేయడానికి ఏర్పడేటువంటి విద్యను తీసుకుని అక్కడక్కడ ఏదో కొద్ది మార్పులు చేసి మనం అదే నడుపుతున్నాం ఇది ప్రతి అంతే విజ్ఞాన రంగం కాదు మామూలుగా విద్యా పద్ధతి కూడా అలాంటిదే ఈ కారణం చేత మనము మన విద్యా పద్ధతి నేను ఉస్మానియా యూనివర్సిటీలో నాకు పరిచయం ఉంది చెప్పినప్పటికీ ఇతర యూనివర్సిటీల్లో కూడా మన దేశం అంతటా ఉన్నటువంటి పద్ధతిదే ఇది బాగా మార్పు చెందవలసినటువంటి అవసరం ఉన్నది विज्ञा सांकेक आर्थिक अभिवृद्धि मन मुझे विषय मार संवरा सैन ग्राड्युट तैयार ఈ చేస్తున్నటువంటి సైన్స్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళ యొక్క వాళ్ళకి తెలిసినటువంటి సైన్స్ ఆ విజ్ఞానము అది ఇండస్ట్రీస్ లో పెట్టి ఆ ఇండస్ట్రీస్ వల్ల ప్రొడక్షన్ ఎక్కించి మన దేశానికి సౌభాగ్యం కలుగు చేసి దేశానికి ఆర్థిక అభివృద్ధి తీసుకురావడం ఇది ముఖ్యము విజ్ఞానం యొక్క ముఖ్యమైనటువంటి ఆశయం దేశానికి సౌభాగ్యం రావాలి ఆ సౌభాగ్యంలో ఆర్థిక అభివృద్ధి జరగాలి ఇది జరగడానికి వాళ్ళకి చెప్పేటటువంటి విద్యలో మన దేశానికి ఏ విధంగా సౌభాగ్యం కలుగుతుంది ఏ విధంగా మన దేశంలో ఉండేటటువంటి ముడి పదార్థాలు కానీ ఒక అగ్రికల్చర్ కానీ లేకపోతే భూమిలో ఉండేటటువంటి ఖనిజాలు కానీ ఇవి ఎలా మనం విజ్ఞానాన్ని ఉపయోగించి మోడర్న్ టెక్నాలజీ ఉపయోగించి ఇవన్నీ తీసి దేశానికి ఆర్థిక అభివృద్ధి చేయగలము అన్నది ముఖ్యమైన విషయం విద్యలో అది విమర్చబడి ఉండాలి అది లేదు ఇప్పుడు ఆ ఆ పద్ధతి మనం దాంట్లో విద్యాభ్యాసంలో ఏర్పరిచే వరకు ఇది సరిగా ఉన్నదని చెప్పడానికి మీరు విజ్ఞానం వేశారు కదా విద్యాభ్యాసంలో ఎంతవరకు స్థానం ఉందంటే ఇది అని చెప్పడానికి వీల్లేదు కేవలం హ్యుమానిటీస్ అక్కర్లేదనే వాళ్ళు కొంతమంది హ్యుమానిటీస్ కొదిగా ఏదో కొంచెం ఉండాలని చెప్పేవాళ్ళు కొంతమంది అసలు హ్యుమానిటీసే చదువుకుంటేనే కానీ మనిషికి సరైనటువంటి వికాసం మనస్సుకి ఏర్పడదు ఈ మోడర్న్ సైన్స్ టెక్నాలజీ ఇదంతా చదవడం వల్ల మానవత్వమైపోతుంది అని చెప్పేవాళ్ళు కొంతమంది అంటే ఒక ఎక్స్ట్రీమ్ నుంచి ఇంకొక ఎక్స్ట్రీమ్ వరకు మామూలుగా విద్యావంతుల్లో ఈ వ్యూస్ కనపడతాయి అందుచేత ఇదమిత్తం అని చెప్పడానికి ఒక జాతి యొక్క అప్పటి ప్రస్తుత పరిస్థితిని చూసుకోవాలి మనకు కావాల్సిన అవసరాలు చూసుకోవాలి జాతి బాగా అభ్యుదయం పొంది ఆర్థిక పరిస్థితిలో మంచి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి జాతికి తప్పకుండా హ్యుమానిటీసు చాలా చెప్పవలసిందే చెబితేనే కానీ వాళ్ళలో మానవత్వం నిలబడి జాతి యొక్క సౌభాగ్యం ఉండదు అయితే అలా చెప్పగానే ఇప్పుడు మన అది వర్తించదు ఎందుకంటే మనకు దరిద్ర స్థితిలో ఉండడం వల్ల ఆర్థికం అభివృద్ధి చాలా అవసరం అందుచేత మన ఆశయాలు ఏమిటి మనకిప్పుడు కావాల్సిందేమిటి అని చూసుకుంటే ముఖ్యంగా టెక్నాలజీ సైన్స్ చెప్పాలి అది ముఖ్యం కదా అని చెప్పి హ్యుమానిటీస్ వదిలేయకూడదు హ్యుమానిటీస్ కూడా కొంతవరకు చెప్పవలసి వస్తుంది ఇది ఎంత అది ఎంత అన్నది అది కొంచెం అందులో ఉన్నటువంటి నిపుణులు కూర్చుని ఎంతవరకు ఈ రెండింటిని మిలితం చేసి చెబితే మన ఈ చదువుకునేటటువంటి యువకులకి మంచిది అన్నది నిర్ణయించాలి కానీ హ్యుమానిటీస్ తీసేయడానికి వీలు లేదు తప్పక విజ్ఞాన శాస్త్ర చదివితేనే వైజ్ఞానిక దృక్పథం అబ్బుతుందంటారా ఇది ఎంతవరకు నిజం వైజ్ఞానిక దృక్పథం అబ్బడానికి ప్రపంచకమే విశ్వవిద్యాలయం ప్రపంచకంలో కళ్ళు తెరుచుకుని జరుగుతున్నటువంటిది ప్రకృతిలో ఏ చిన్న విషయం కానీ ఏ పెద్ద విషయం కానీ చూడగలిగిన వాడికి తప్పక వైజ్ఞానిక దృక్పథం ఏర్పడుతుంది ఓ క్లాసులో కూర్చుని పాఠాలు గాను లేకపోతే విజ్ఞానం అనేటటువంటిది ఒక సిస్టమాటిక్ స్టడీ గాను చేస్తేనే గాని వైజ్ఞానిక దృక్పథం ఏర్పడుతుంది అని చెప్పడం అనవసరం ఎందుకంటే ప్రపంచంలో ప్రకృతిని గురించి ప్రకృతిలో జరుగుతున్న విషయాలు తెలుసుకోవడమే విజ్ఞాను యొక్క ఆశయం మనం అనేక విషయాలు చూస్తూ ఉంటాం ఈ సూర్యోదయం అయినప్పుడు సూర్యుడు ఎర్రగా ఎందుకుంటాడు లేకపోతే వర్షం కురిసేటప్పుడు వర్షం ఈ లైట్నింగ్ అని థండర్ అని ఎలా వస్తాయి ఇలాంటి వందలు ప్రకృతిలో మనం చూస్తున్నటువంటి విషయాలు ఎందుకు ఇలా జరుగుతుంది దీని యొక్క అర్థమేమిటి అని తెలుసుకోవటమే ముఖ్యంగా విజ్ఞానం యొక్క ఆశయం అందుచేత మీరు అడిగిన ప్రశ్నకి పుస్తకాలు పధించేనే వైజ్ఞానిక దృక్పథం ఏర్పడుతుంది అన్నది సామంజసం కాదు ప్రపంచంలో కళ్ళు తెరుచుకుని ప్రకృతిని చూడగలిగినటువంటి తెలివితేటలు మనిషిలో ఏర్పరిచేటైతే అతనికి వైజ్ఞానిక దృక్పథం తప్పకుండా ఏర్పడుతుంది ఆ తార్కిక దృష్టి కూడా వస్తుందంట వస్తుంది తాము ఈ సైంటిఫిక్ రంగంలోకి రావడం ఎలా తటస్థించింది మీ విద్యార్థి దశని గురించి మా యోజనలకు కొన్ని విషయాలు తెలియజేస్తారు ఇది సైంటిఫిక్ రంగంలోనికి యువకులు రావాలి అంటే దీనికి ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి వాతావరణం చాలా ముఖ్యమైనటువంటి అంశం నేను నలభై సంవత్సరాల కింద కాలేజీల్లో చదువుకునే రోజుల్లో అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవంటే మామూలుగా ఇప్పుడు నేను ఇందాక చెప్పాను విద్యారంగంలో బ్రిటిష్ వారి యొక్క పద్ధతుల మీద కాలేజీలు ఉండటం ఏదైనా మంచి విద్యలో నిపుణుడు ఉంటే అతను సివిల్ సర్వెంట్గా ఐసిఎస్ ఎగ్జామినేషన్కో దేనికో వెళ్లడం గవర్నమెంట్లో చేరడం ఇలా జరుగుతూ ఉండేది అంటే మామూలుగా తెలుగు వాళ్ళు సివిల్ సర్వెంట్స్గా మారిపోయి సైన్స్ చదువుకున్నప్పటికీ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళేటటువంటి వాతావరణం అప్పుడు ఇప్పుడు చాలా మారిపోయింది ఆ పరిస్థితిలో సామాన్యంగా ఎంత సైన్స్ చదువుకున్న జీవితం జీవనం గడుపుకోవడం కోసం అని సరైనటువంటి సంపాదన చేసుకోవడం కోసం అని సివిల్ సర్వెంట్స్ గా వెళ్ళిపోయేవాళ్ళు అప్పుడు నేను సైంటిఫిక్ లైన్ లో పట్టుకుని వదలకుండా ఉండడానికి ముఖ్యంగా కారణం చాలా అలా జరగలేదు కానీ నా విషయంలో ముఖ్యంగా కారణం అప్పటికే సార్ సివి రామన్ చాలా ప్రతిభ చెంది సైన్స్ లో చాలా కొద్ది అటువంటి ప్రతిభ కలిగిన వాళ్ళు అటువంటి దేశంలో అటువంటి ప్రతిభ పేరు చెందినటువంటి వాళ్ళు చాలా కొద్ది మంది ఉండేవాళ్ళు అప్పటికే సరస్వి రామన్ యొక్క పేరు అందరికీ తెలిసి ప్రపంచంలోనే ఆయన మంచి విజ్ఞానవేత్తగా పేరు పొంది ఉండడము ఆయన్ని చూసి ఆయన దగ్గర నేర్చుకోవాలి అనేటటువంటి ఆశ నా మనసులో కలగడం ఇవి ముఖ్యమైనటువంటి కారణాలు నేను సివిల్ సర్వీస్ లోకి వెళ్లకుండా సైన్స్ లో ఉండడానికి తర్వాత ఆయన దగ్గరకు ఎప్పుడైతే నేను ప్రవేశించాను ప్రవేశించిన తర్వాత ఆయనకు నోబెల్ ప్రైజ్ రావడం సైన్స్ లో మనిషికి మనోవికాసం కలుగుతుంది తాను తన శక్తిని ఉపయోగించి ఇతర గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కానీ అటువంటి వ్యాపారాల్లో చేరకపోయినప్పటికీ మనో వికాసము సంతోషము అనేటటువంటి తప్పక లభిస్తుంది అనేటటువంటి నమ్మకంతో నేను సైన్స్ లోనే ఉండిపో దీనికి ముఖ్యమైనటువంటి కారణం వాతావరణం ఒకటి సర్సీవి రామన్ అనేటటువంటి ఒక ఆదర్శ ప్రాయుడు ఒక ఆయన మన దేశంలో అప్పటికి ఉండడం ఇది కారణం వైజ్ఞానిక రంగంలో మీరు సాధించిన కృషి వాటి ఫలితాలు వైజ్ఞానిక రంగంలో అప్పుడు నేను సర్సీవి రామన్ దగ్గర పనిచేయటం వల్ల ముఖ్యంగా ఆప్టిక్స్ లోను అందులో ఆయన కనుక్కున్నటువంటిది రామన్ ఎఫెక్ట్ అని అది ప్రపంచంలో చాలా పేరు పొందినటువంటి విజ్ఞానవేత్తల యొక్క తెలివితేటల్లో అది చాలా ఆయనకి పేరు తెచ్చింది మన దేశానికి పేరు తెచ్చింది మొట్టమొదటి నేను యువకుడుగా ఉండి పనిచేసినప్పుడు రామన్ ఎఫెక్ట్ లో నేను ఆయన దగ్గర పనిచేశాను రామన్ ఎఫెక్ట్ అనేది మన దేశంలో మన దేశస్థుడి కనిపెట్టినటువంటి విషయం ఇది మామూలుగా ఇప్పుడు కాలేజీల్లో చదువుకునే వాళ్ళకి తెలిసిన విషయమే ఇది చాలా గర్వించవలసినటువంటి విషయం అందులో నేను మొట్టమొదటి పని చేయడం పని చేసి పది సంవత్సరాలు కృషి చేసి రామణ శక్తి మీద మొట్టమొదటి నేను పుస్తకం రాశాను అదే ఇండియన్ సైంటిస్ట్ అంత పని చేయగలరా అటువంటి దాంట్లో ప్రవేశం ఉంటుందా అన్న నమ్మకం కూడా లేదు ఇతర దేశ ఇప్పుడు చాలా మారిపోయింది పద్ధతి చాలా మంది పని చేస్తున్నారు కానీ అటువంటి వాతావరణంలో రామన ఎఫెక్ట్లో నేను పనిచేసి రామన్ ఎఫెక్ట్ ముఖ్యంగా మొట్టమొదటి పది సంవత్సరాలందులో పనిచేశాను నేను తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో చాలామందికి అనేక విషయాల్లో ఫిజిక్స్లో సాలిడ్ స్టేట్లోను మరి ప్రాపర్టీస్ ఆఫ్ వేరియస్ మెటీరియల్స్ వీటిల్లోనూ అవి నా అంతటి నేను కొన్ని కొత్త పద్ధతులు ఏర్పరిచి వాటిల్లో పనిచేసి ఇది పేపర్స్ గాను బుక్స్ గాను పబ్లిష్ చేశాను మన దేశంలోని ప్రస్తుత వాతావరణం గొప్ప విజ్ఞానవేత్తలుగా విద్యార్థుల్ని రూపొందించడానికి అనువుగా ఉందంటారు మన దేశంలో ప్రస్తుత వాతావరణం మార్చుకోవాల్సినటువంటి అవసరం వచ్చి బ్రిటిష్ వారు వెళ్ళిపోయి మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత విజ్ఞానం విజ్ఞాన అభివృద్ధి సాంకేతిక అభివృద్ధి ఇవి చేసుకోవాలని మన పరిపాలన పరిపాలించేటటువంటి వారిలో చాలా ఆశ పుట్టి ఎక్కువ ధనం ఖర్చు పెట్టడం జరుగుతోంది ఇప్పుడు ఇరవై ముప్పై రెట్లు పెంచేశారు డబ్బు దీనికి విజ్ఞానానికి ఇచ్చేస్తున్నటువంటి ఖర్చు చాలా రెట్లు పెరిగిపోయి డబ్బు ఖర్చు పెడుతున్నాం ఇది ఒక తేడా అది వరకు ఇలా లేదు అది వరకు ఏదో కొద్ది మందికి కొన్ని చోట్ల అవకాశాలు ఉండేవి ఇప్పుడు చాలామందికి అనేక విశ్వవిద్యాలయాల్లోనూ అనేక నేషనల్ ఇన్స్టిట్యూట్స్లోనూ డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఏర్పడ్డది అయితే ఇందులో డైల్యూషన్ వచ్చేసింది అంటే ఏంటి చాలా చోట్ల ఈ అటెంప్ట్స్ జరగడం వల్ల దానికి కావలసినటువంటి కాన్సన్ట్రేషను ఒక చోట మంచి మేధావుల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఒక్కొక్క ప్రాబ్లం తీసి అది హై లెవెల్లో ట్యాకిల్ చేయడానికి అటువంటి కాన్సన్ట్రేషన్ లేకుండా ఒక విధమైనటువంటి డైల్యూషన్ ఏర్పడదు వ్యక్తిగతంగా వ్యక్తుల్ని రావ పైకి రావడానికి ముఖ్యంగా ఒకళ్ళిద్దరు అంటే సర్సీ విరామం లాంటి లెవెల్ వాళ్ళని ప్రొడ్యూస్ చేయాలి అంటే ఒక విధమైనటువంటి ఎఫర్ట్ కావాలి లేకపోతే సగటున చాలామందికి ఏదో ఒక విధంగా కొంత అవకాశం ఏర్పాటు చేయాలి ఒక వ్యక్తి వస్తే మన దేశానికి ఏమి లాభం వస్తుంది గురించి పేరు వస్తుంది దేశం సౌభాగ్యం కావాలి దేశం ఆర్థికంగా పైకి రావాలి అంటే వ్యక్తిని చూడకూడదు చాలామంది ఒక అరవై వేల మందిని డేటా ప్రొడ్యూస్ చేస్తున్నాం ఇప్పుడు ఇది చేయడానికి ఇంకొక విధమైనటువంటి వాతావరణం కావాలి కొంచెం ఇంచు నుంచిగా కిందటి ఇరవై సంవత్సరాల్లోనూ ఈ రెండో రకం వాతావరణం అంటే ఏమిటి చాలా మందికి ఈ విద్య అందచేయాలి వ్యక్తులు రావడానికి మనం అవకాశం కలుగు చేస్తున్నామా చేయటం లేదా అన్న ప్రశ్న అలా ఉంచి అనేక ఈ వాతావరణం కలుగు చేయాలి అన్నటువంటి విశేషం అయితే అటువంటి సైంటిస్ట్ రాగలరా ఇప్పుడు అంటే అది వ్యక్తిగతమైనటువంటి ప్రశ్న అది దానికి మన్ లాంటి వాళ్ళు రావడం కోసం గవర్నమెంట్ చేసేదేమీ లేదు అది ఏదో కాలాన్ని బట్టి ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు వస్తారు గాని గవర్నమెంట్ చేయాల్సింది సర్వసామాన్యంగా ఎక్కువ మందికి అవకాశం ఏర్పాటు చేయాలి వాతావరణం ఇప్పుడు ఉన్నదింట అది ప్రపంచ లెవల్ లో తీసుకుని ఇతర దేశాలు అంటే ఇప్పుడు అమెరికా కానీ రష్యా కాని ఇంగ్లండ్ కానీ అటువంటి దేశాలలో ఉన్నటువంటి లెవెల్లో ఇండియన్ సైంటిస్ట్ ని ఏ ఉన్నారు అనే ప్రశ్న నేను అర్థం చేసుకుంటే అది వాళ్ళు కూడా చాలా అభివృద్ధి చెందుతున్నారు మనము అభివృద్ధి చెందుతున్నాం అయితే ఆ డిస్పారిటీ అలాగే ఉండిపోయింది ఇంటర్నేషనల్ పిక్చర్ లో సజీవ స్వరాలు ధారావాహిక కార్యక్రమంలో తననాటి శాస్త్రవేత్త డాక్టర్ సూర్య భగవంతం గారితో గతంలో రికార్డు చేసిన పరిచయ కార్యక్రమాన్ని విన్నారు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది